్రీగరుభ్యో నమ హరి ఓ గణానా గణపతి హవామహే కవి కవీనాముజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్టం వన్మోతిభీల సాగర శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యువాన్ పర్యేరంపరా నారాయణ నమస్కృత్యరం చె నరోీం సరస్వతీర ఇరవై రెండో శ్లోకం చెప్పాలి వాసాం సి జీర్ణా వాని గృతి నరో పరా విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి దేహీ సకృశ్లోకం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 सिद्धा होषि और जीवड़ पुटे आ जीवन या आरंभमी जीवड़ पुटा की मुं आीडने लड़ू अंे अंत मु हिस्टरी अनें शून्य जीवड़, जीवड़ पुटा వాడికి ఇప్పుడు ఒక మా ఒక జీవిత కాలం ఉన్నది ఈ జీవితకాలం కొంత కొంత కొంతమంది మనుష్యులకి వందేళ్ళు ఉండొచ్చు ఎనభై ఉండొచ్చు డెబ్భై ఉండొచ్చు కొంతమందికి మరి తక్కువ కూడా ఉండొచ్చు ఈ జీవిత కాలంలో వాడు ఈశ్వరుణ్ణి ఆరాధించేసి స్వర్గానికి వెళ్ళిపోవాల్సినటువంటి అర్హతని సంపాదించేసుకోవాలి ఒకవేళ ఏ కారణం చేతనైనా స్వర్గాన్ని పొందే అర్హతని వాడు లేకుండా వాడు తప్పకుండా నరకానికి వెళ్ళిపోతాడు ఇంకా ఇంకా ఆఖరు అక్కడితో సరి ఇంకా తర్వాత ఇంకా నో సెకండ్ ఛాన్స్ అదేలా ఉంది ఇంకొక మాట ఏమిటంటే ఈయన ఇప్పుడు ఒక జీవుడు జన్మించాడు అంటే ఈ జీవుని వెనుక ఒక చరిత్ర ఉన్నది లేకపోతే ఈ జీవుడు శూన్యం నుంచి వచ్చాడు అని శూన్యం నుంచి వచ్చిన ఒక జీవుడు ఒక టెక్సస్ లో మిలియనైర్ ఇంట్లో ఎందుకు జన్మించాలి శిశువుగా శూన్యం నుంచి వచ్చిన మరే మరో జీవుడు ఎక్కడో భారతదేశంలోనో లేకపోతే ఎక్కడో ఆఫ్రికాలోనో ఒక స్లమ్ వెళ్ళ ఇంట్లో తిండి తిప్పలో సరిగ్గా లేని చోట జన్మించి ఆ విధంగా అంత తేడా ఉండడానికి హేతువేమున్నది అన్ని శూన్యం నుంచే అన్ని జీవులు శూన్యం నుంచే వచ్చినప్పుడు సో భగవంతుడే కనుక ఈ వ్యవస్థనంత చేస్తూ ఉన్న పక్షంలో ఆ జీవుల్ని వేర్వేరు స్థితులలో జన్మిట్ల జన్మించి చేయడానికి తగిన హేతువేమీ లేదు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 అంతేత నేను గమనించా క్రిస్టియానిటీలోను ఇస్లాంలో పునర్జన్మని అంగీకరించరు ఇస్లాం సన్నిప నాకు సరిపో తెలియదు కానీ క్రిస్టియన్ నేషన్స్ లో మటుకు పునర్జన్మని క్రిస్టియానిటీ అంగీకరించకపోయినా దీ క్రిస్టియన్ సొసైటీ యాక్సెప్ట్స్ రీబర్ అంతకంటే విడ్డోరం ఇంకొకటి ఉండదు క్రిస్టియన్ క్రిస్టియానిటీలో ఉండే ప్రిన్సిపుల్స్ ఏవైతే ఉన్నాయో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 అంటే అతను మ్యారేజ్కి సంబంధించి క్రిస్టియానిటీకి క్రిస్టియన్ సొసైటీ మీద ఎటువంటి ప్రభావం లేదు తర్వాత క్రిస్టియానిటీ పునర్జన్మను అంగీకరించడు కానీ ఆ సొసైటీలో పునర్జన్మను అంగీకరిస్తారు ఎందుకంటే చాలా లాజికల్ స్కీమ్ అది ఆ పునర్జన్మ అనేది చాలా లాజికల్ స్కీమ్ కనుక మానవుడు జన్మించాడు అంటే ఒక హిస్టరీతో జన్మిస్తాడు ఆ హిస్టరీయే వాడు జన్మించినటువంటి పరిస్థితులు సుఖ దుఃఖాలని వాడికి ఉన్నటువంటి జెండర్ ని ఆ జీవునికుండే జెండర్ ని ఆ జీవునికుండేటువంటి శరీర ఆరోగ్యాది లక్షణాలని డిఎన్ఏ స్ట్రక్చర్ ని అన్నిటినీ కూడా నిర్ధారణ చేసేటువంటి హిస్టరీ ఒకటి ఉన్నది అంచేది జీవుడు పుట్టేటంటే శూన్యం నుంచేం పుట్టుకు రాలేదు ఒక చరిత్ర ఉన్నది ఆ జీవునికి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 అక్కడ నరహ అనే పదం కూడా చాలా ఇంట్రెస్టింగ్ పదం నరిష్యతి ఇది నరహ అంటే నశించివాడు కాదు అని అర్థం నరహ అంట మహ అని అనలేదు చూడండి ఇప్పుడు మానవుని యొక్క స్వరూపంలో రెండు అంశాలున్నాయి ఒకటి వినాశము లేనిది రెండు నశించేది వినాశము లేనిదాన్ని మీరు హైలైట్ చేస్తే నరహ అనే అంశం వినాశం కలదాని హైలైట్ చేస్తే మర్త్యహ అన అంటే మరణించే స్వభావం కలవాడు రెండు కలిస్తే మానవుడు అవుతాడు ఈ రెండింటి రెండు కలిసినప్పుడు దీంట్లో ఏది హైలైట్ చేస్తారన్నది ఉంటుంది కాబట్టి ఆ వినాశము చందని తత్వాన్ని హైలైట్ చేస్తున్నారు ఇక్కడ అందు గురించి మానవుడు తర్వాత భాగవతంలో ఒక చక్కటి అవతారం ఒకటి ఉన్నది ఎలాగంటే నరనారాయణ అవతారం ఉంది అది ట్విన్ అవతారం అవతారం అంటే దండలుగా మనం అనుకుంటాం ఒకటే ఒకటే వ్యక్తి రావటం అని అనుకుంటాం కానీ అక్కడ ఈశ్వరుడు ఇద్దరు వ్యక్తులుగా వహరిస్తాడు నరుడు నారాయణుడు ఇద్దరూ విష్ణువు యొక్క అవతారమే ఇంకో అవతారంలో నలుగురు వస్తారు సనక సనందన సనాతన సన సుజాతంతో నలుగురు సనకాదులు నలుగురు ఆ విష్ణువే అవతరిస్తాడని చెప్తారు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 వ్యష్టిేహం అంటే ఆ సమష్టిలో ఒక మారుమూల పడి ఉన్నటువంటి ఒక ఫిజికల్ బాడీ ఈ రెండింటి ఎందు ఒకే తత్వం ప్రతిఫలిస్తుంది సమష్టి ఇప్పుడు సముద్రము తరంగము అన్నప్పుడు సముద్రంలో ఉన్నదేమిటి మీరు తరంగంలో ఉన్నదేమిటి మీరే కానీ మరైతే ఉన్నది మీరే అయితే ఉన్నదేదో అది మీరే అయినప్పుడు మరి రెండింటికి తేడా ఉందా ఉంది ఎలాగా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 ఈశ్వ విజ్ఞాన శక్తి క్రియాశక్తి స్వరూపుడు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనిషి అంటే మనిషికి ప్రాణం ఉంటుంది మనిషికి తెలివితేటలు ఉంటాయి రెండు కలిస్తే మనిషి అవుతుంది మనిషే కలదు ఏ ప్రాణి ప్రాణము ఉంటుంది తెలివితేటలు ఉంటాయి ప్రాణానికి క్రియాశక్తి అని తెలివితేటలకి విజ్ఞానశక్తి అని పేరు కనుక సమష్టి బ్రహ్మాండంలో ప్రకటమైన క్రియాశక్తి విజ్ఞానశక్తి సమాహారానికి సమాహారము అంటే కలయిక దానికి ఈశ్వరుడు అని పేరు సమష్టిలో ప్రకటమైనదే వ్యష్టిలో కూడా ప్రకటమవుతుంది ఇప్పుడు లక్ష్మీదేవి ఒక చోట కొన్ని కోట్ల రూపాయల రూపంలో ప్రకటమైందనుకోండి దానికి రిజర్వ్ బ్యాంక్ అని పేరు అదే లక్ష్మీదేవి ఒక నాణ్యం రూపంలో నా జీవిలో ప్రకటమైతే దానికి రూపాయి అని పేరు సమష్టి వ్యష్టి అనేది ఉంటుంది సో అదేవిధంగా ఆ క్రియాశక్తి జ్ఞానశక్తి సమాహారమే ఒక చిన్న దేహంలో ప్రకటమైనప్పుడు దానికి కర్సన్ నరుడు అనిపే తత్వము నరుడు ఉపాధిని బట్టి వచ్చిన వాడే చిన్న దేహము అనే ఉపాధిని బట్టి నరుడు వచ్చాడు సమష్టి దేహము బ్రహ్మాండ దేహము అనే మరో ఉపాధిని ఈశ్వరుడు లేకపోతే హిరణ్య వచ్చాడు తత్వం అయితే ఈ రెండింటిలో ప్రకటమవుతూ ఉండేటువంటి ఆ చైతన్యం ఏదైతే గలదో అదే తత్వం అది అది ప్రకటమైనటువంటి తీరు తెన్నులని బట్టి మీకు అంటే ఉపాధులను బట్టి మీకు భేదం భాషిస్తూ ఉంటుంది సో ఇదంతా ఎందుకు చెప్పానంటే నరహాన్న నారాయణ అన్న ఉపాధిని బట్టి భేదమే గాని తత్వంలో భేదం లేదు ఎనీవే సో నరహ ఇదంతా మనసులో పెట్టుకుని ఆ నరశబ్ద ప్రయోగం చేస్తారు నశించే నశించని వాడు ఆ పరమేశ్వరుని యొక్క ఒకనొక తత్వమే నరహ అటువంటి నరుడు అంటే ఆ పరమేశ్వరుడే ఒక విశిష్ట దేహాన్ని స్వీకరించి నరుడైనాడు యథానరహ సో ఇప్పుడు మన ఈ నిజ జీవితంలో చొక్కాలని తొడుక్కుని విడిచిపెట్టేస్తూ ఉంటాం వాసాంశ వస్త్రాలని ఒక చొక్కా తొడుక్కుని కొంతకాలం అయిన తర్వాత అది చిరిగిపోయినప్పుడు జీర్ణ పూర్వం చిరిగిపోయితే కానీ విడిచిపెట్టేవారు కాదు అదృష్టాంతం అలాంటి పూర్వం చిరిగిపోయేవి చొక్కాలు కూడా ఎందుకు చిరిగిపోయేవంటే జీర్ణ అని జీర్ణవడం అంటే మీరు ఉదాహరణ చూడండి పూర్వం ఏం చేసేవారంటే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 బాయిల్ చేసి రెండు పుల్లలతోటి దాన్నిల బైగలు వేవతీస్తాడు వేవతీసి నీళ్ళలో పారేసి అది చల్లారిన తర్వాత దాన్ని రాయి మీద వేసి కొట్టి కొట్టి కొట్టి కొడతాడు ఆ తర్వాత దాన్ని శుభ్రంగా పిండేసి ఎండలో ఆరేస్తాడు సమ్మర్ పార్టీ డిగ్రీస్ ఎండలో ఆరేసి మీకు ఈ పని సరిగ్గా నాలుగు సార్లు చేసేప్పటికీ ఆ చొక్కా తిరగడం ప్రారంభిస్తుంది జీర్ణాన్ని ఆ విధంగా జీర్ణం అయిపోతుంది చొక్కా ఇదే నార్త్ ఇండియాలో అయితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకోండి ఆ చొక్కాని ఆ రాతి మీద పెట్టి ఒకటి చిత్రం ఏంటంటే కోయంబత్తూర్లో నా దగ్గర క్లాస్కి వచ్చేటువంటి ఒకళ్ళిద్దరు ఈ అప్యారల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు వచ్చేవారు నా క్లాస్కి వాళ్ళు చెప్పారు నాతో స్వామీజీ ఈ మధ్యన ఈ వెరీ లైట్ ఆల్కలైన్ మెటీరియల్స్ ఈ నిర్మాణి సర్ఫ్ అని పౌడర్స్ వచ్చి తర్వాత మీరు దాన్ని మొత్తం అక్కర్లేదు గట్టిగా ఉంటే అలాగ టచ్ చేసి దాంట్లో కొంతసేపు నానబెట్టేసి తీసేస్తే పోతుంది తర్వాత శుభ్రంగా ఫ్రెష్ వాటర్ లో దాన్ని డ్రై దాన్ని క్లీన్ చేసేసుకుని డ్రై చేసేసుకోవటమే డ్రై చేయటం కూడా మీ ఇంటి లోపల డ్రై చేసుకోండి లేకపోతే డ్రైయర్ లో పెట్టి డ్రై చేసుకోండి అని ఇలా మొదలుపెట్టిన తర్వాత ఎపానల్ ఇండస్ట్రీ యొక్క సేల్స్ థర్టీ ఫార్టీ పర్సెంట్ పెడతాయి ఎందుకంటే చొక్కా కొనుక్కుంటే అది చిరిగి పనేలేదు ఈ చొక్కా చిరిగి పనేలేదు అది ఎందుకు చిరుగుతుంది దాన్ని దాన్ని కొడుకుంటే చిరుగుతుంది కానీ ఎండలో వేసేసి కొట్టేసి ఆల్కలీలో వేసి బాయిల్ చేసేస్తే చిరుగుతుంది కాని ఆ తర్వాత విస్త్రీ పెట్టి పెట్టి శుభ్రంగా దాన్ని అలా దాని మొహాన్ని పెట్టేస్తే చిరిగిపోతుంది కొద్ది రోజులకి ఇప్పుడు చిరిగిపోయేందుకు అవకాశమే లేదు అంచేతనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విధంగా పోయినటువంటి లాస్ ఏదైతే ఉందో మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది వీటి కారణంగా ఈ సర్ఫ్లు ఈ పౌడర్స్ కారణంగా ఆ విధంగా వచ్చిన లాస్ ని ఫ్యాషన్ ద్వారా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ ట్రై చేసుకుంటున్నారు అంటే మీరు చొక్కా చిరిగిపోయిన తర్వాత ఇంకో చక్క కొనుక్కోవడం కాకుండా ఆ లక్షణాన్ని తీసేసి చొక్కాలు ఉన్నా కూడా ఇంకో చక్క కొనేసుకుని దాని కొత్త రంగురంగుల చొక్క మోడర్న్ ఫ్యాషన్ చొక్కా కొనుక్కుని చేయాలి ఆ లాస్ ఏదో ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా కన్స్యూమరిజంని ప్రమోట్ చేసి వాళ్ళు దే ట్రై టు రీక్యాప్చర్ ది మార్కెట్ దే రిసీవ్డ్ ఎ వెరీ బిగ్ సెట్ బ్యాక్ అని చెప్పారు వాళ్ళు సో ఎనీ కేసు జీర్ణ అని అంటే మీకు ఆ దృష్టాంతం తీసుకోవాలి ఇప్పుడు చొక్కాల జీర్ణం అవో అప్పుడు పాతకాలపు పద్ధతి ఉతికే పద్ధతిలో జీర్ణం అయిపోతాయి చూసారా నిజంగా జీర్ణం సరిగ్గా ఒక ఆరేడు సార్లు తొడిగి ఆరేడు సార్లు చాకలాడికి వేసి తీసుకొచ్చేప్పటికీ అది ఎందుకు పనికి రాకుండా పిట్లు పోవడం ప్రారంభిస్తుంది ఆ విధంగా జీర్ణ అని ఆ దృష్టాంతం మీరు తీసుకోవాలి అంతేగాని మోడర్న్ రీబోక్ చొక్కా కొంటే ఇది జీర్ణం అయ్యి పనేలేదు ఈ చొక్క నేను తొక్క తొడుగుతూ ఉంటాను ఇది ఎప్పుడు జీర్ణం అవుతుంది గత ఆరేళ్ల నుంచి తొడుగుతున్నాను నేను అలాగే ఉంటుంది నేను దాన్ని వదిలిపెట్టినా నేను దూసులు పెట్టేస్తామా ఇంకో తొక్క బమా అని ఇంకొక లెవెల్లో చూస్తున్నారు మీరు నాతో చెప్పకుండా తొక్కకుంటే కబర్దార్ని నేను అంటూ ఎందుకంటే ఈ తొక్క ఇది జీర్ణం కాదు ఇది జీర్ణం అయ్యి ఎలివే సో జీర్ణాన్ని ఆ విధంగా జీర్ణమైనటువంటి వాసాంశి వస్త్రములను విహాయ విడిచిపెట్టేసి నవాని గృహాది అపరాని అపరాని అంటే మరి ఒక నవాని అంటే అదర్ అనదర్ ఆర్ అదర్ నవాని కొత్త చొక్కాలని చుడుకుంటాము అలా చేస్తూ ఉంటాం మనం నిజ జీవితంలో సో శ్రీకృష్ణుడు చూడండి దేహత్యాగానికి ఆయన ఎటువంటి దృష్టాంతం ఇచ్చాడు సో మన వాళ్ళు మరణం అనేది అంత భయంకరమైనది అదే కానీ అన్నట్టుగా భావన చేస్తారు ఆ భావన తప్పు మరణము జీవితం మరణం కూడా పుట్టుక మరణము రెండు కూడా అతి సామాన్యమైన ఘటనలు అయితే మన వాళ్ళు మరణం అనేప్పటికీ భయము పెరిగీ కులది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 ఎందుకు మనం అది పరిశీలించటం దాని దానిలోది కొట్టుకుంటోంది అది యాభై ఏళ్ళ నుంచి కొట్టుకుంటోంది దాన్ని ఎప్పుడైనా పరిశీలిస్తే కొట్టుకుందా పరమేశ్వరుడు దాన్ని అలాగే నిర్మాణం చేశాడు ఆ ప్రాణశక్తి నడుస్తోంది మన అధీనంలో ఏం లేదది ఇప్పుడు కొత్తగా మనం పరిశీలించడం ఎందుకంటే మీరు పరిశీలిస్తే ఆ తప్పుల్లో ఏదో దోషం ఉన్నట్టు మీకు బయటపడితే మేము ఆ తప్పుళ్ళని సరిచేయటానికి ఇక్కడ సిద్దంగా ఉన్నాము అని మీ మనస్సులో ఒక భయాన్ని నెలకలుగుతాం ఓకే తప్పుళ్ళు విన్నామనుకో అప్పుడు ఏమంటుంది ఏమవుతుంది ఆ కమర్షియల్లో ఉండే సారని చెప్తున్నా ఏమవు ఆ తప్పులలో ఏదైనా తేడా ఉన్నట్లయితే యూ కెన్ గెట్ ఇట్ రెక్టిఫైడ్ ఇన్ అపోలో హార్ట్స్ అంట ఆయన పేరే అపోలో హార్ట్స్ అంటారు ఆ పేరు ఎలా ఈ అడ్వర్టైజ్మెంట్ చూసిన వెంటనే ఇంతవరకు వీడికి అసలు హృదయం అనేది ఒకటి ఉన్నది కొట్టుకుంటుందని ఆ దానికి సంబంధించిన బెంగు ఏమిటో ఎరగకుండా బతికిస్తూ ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి దీని సంగతి ఏమిటో చూద్దామని ఆ వెళ్తారు డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఈసీజీ తీసి ఈసీజీ అంటే ఏటో తెలుసు అండి పొడవు పేపర్ ఉంటుంది పది ఉంటుంది దాని పొడవు పది గిజాల గ్రాఫ్ పేపర్ దాని మీద ఇలా గ్రాఫ్ ఉంటుంది ఆ గ్రాఫ్ అంతా చూస్తే ఏదో చిన్న ప్రసరంత తేడా ఉండి తీరుతుంది తప్పనిసరి మొత్తం ఇంత ఇంత పదికిజాన పొడుగు గ్రాఫ్ పేతరు కూడా ఒక్క ప్రసన్ కూడా ఒక్క స్పైక్ కూడా తేడా రాకుండా పర్ఫెక్ట్ గా ఉండాలంటే అది ఏమన్నా ఏమాట అది అదో ఉంటుంది అదిగో నీ గుండెకి ఏదో సమస్య ఉంది ఏమిటండి సమస్య అంటే ఇక్కడ పీకీల పైకి కొంచెం ఎక్కువ వెళ్లాల్సింది తక్కువ వెళ్ళిందనో తక్కువ వెళ్లాల్సింది ఎక్కువ వెళ్ళిందో ఇది సమస్య అని వీడు భయపడిపోతాడు భయపడిపోయి ఈ పరిచేజేస్తే తపోలో హార్ట్ సెంటర్లో కార్డు ఒకటము తరువాళ్ళు అది కొనుక్కుంటాయి సో భయం చుట్టూ వ్యవస్థ నిర్మాణం అవుతుంది భయం లాగేది వ్యవస్థే ఉంది పూర్వం వాళ్ళ పాపం భయం అంటే ఏటో ఎరగరు దేవుడు జన్మనిచ్చాడు దేవుడే ఆయుర్దాయం చేడు దేవుడే తీసుకుపోతాడు అనుకుని కాలక్షేపం చేసేసి వారు మనిషి చచ్చిపోతే పాపం చచ్చిపోయాడు అదే తేలికపోయాడో ఎలా ఏదో కొద్ది రోజులు కష్టపడ్డాడు దేంతో కష్టపడ్డాడంటే ఏమోనో ఏదో కష్టపడ్డాడు అనుకునేవారు కానీ ఫలానా వ్యాధిని కూడా పాపం వాళ్ళు ఎరగనట్టుగా ఉండేవారు ఏమో ఏదో కొంచెం నీరు పట్టిందంటే ఒంటికి అని అనుకునేవారు మీరు పట్టిందా అయ్యో పాపం ఎంతకాలం బతుకుంటాడో అని అంత మాత్రమే ఏదో సింటమాటిక్గా చర్చించుకునేవారు తప్పిస్తే అంతకు మించి ఇంత అనుభవం ఇంత విజ్ఞానం ఎక్కడది కొని విజ్ఞానం ఏమైనా వచ్చి మనకేమన్నా భయాన్ని తగ్గించిందా ఫెసిలిటీస్ పెంచిన మాట వాస్తవమే భయాన్ని తగ్గించిందా పెంచిందా మీరు అది నాకు నాకెందుకునో భయం పెరిగిందనే అని కృష్ణ ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళినప్పుడు మనకంటే ఎక్కువ భయంలో వాళ్ళు బతుకుతున్నారని నాకు అనిపించి హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ సచ్ ఎ హ్యూజ్ ఇష్యూ హియర్ వేరే విదేశాల్లో ఈ రిజర్వేషన్స్ ఎలక్షన్స్ ఓట్లు ఇలాంటి ఇష్యూస్ ఉండవు అక్కడ అక్కడంతా హెల్త్ ఇన్సూరెన్స్ ఇష్యూసే వాళ్ళకి హెల్త్ అంటే ఎంత భయం అంతే అలా గుండెని చేతిలో పట్టుకుని ఉంటారు గుండె ఎప్పుడూ ఆగిపోతుంది దేవుడా అని భయపెడుతూ ఉంటారు చాలా దురదృష్టకరమైన విషయం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 బల్బ్ ఎప్పుడు ఫ్యూజ్ అవుతుందో తెలిసినా ఆ సిలమెంట్కి ఆ ఎలక్ట్రిసిటీ లోడ్ని బేర్ చేసే శక్తి లేనప్పుడు ఫ్యూజ్ అవుతుందండి అలాగే ఈ దేహానికి ఇంకా ఆ ప్రాణశక్తి ప్రాణం అంటే సామాన్యమైన శక్తి అండి గొప్ప శక్తి కదా ఆ శక్తిని తనలో నిలపగలిగే శక్తి సామర్థ్యం ఆ దేహానికి ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఆ దేహం కూలిపోతుంది ప్రాణం అవతలకి పోతుంది కాబట్టి మనిషి మరణించాడు అంటే అది వరం అది ఇంకా ఆ దేహానికి ఆ శక్తి లేనప్పుడు దాంట్లో పట్టుకున్న వేలాడి దుఃఖపడ్డం కంటే అది పెద్ద విడుదల ఇక బందీని బందీకాలా నుంచి విడుదలైపోయినట్టే కాబట్టి మరణాన్ని ఆ మరణం యొక్క స్వరూపం తెలుసున్న వాళ్ళు వరంగా భావిస్తారు కల్పిస్తే దాని గురించి భయపడదు తర్వాత మరణంలో దుఃఖం ఉండదు మరణించి ముందు దుఃఖం మరణించి ముందుండే రోగావస్థలో దుఃఖం ఉంటుంది కానీ మరణంలో దుఃఖం ఉండదు దుఃఖం ఎక్కడ ఉంటుందంటే అజ్ఞానికాని అజ్ఞాని కాని మరణాన్ని బట్టి దుఃఖం ఎవరికీ కలగదు మరి ఇంకా దుఃఖం ఎక్కడ కలుగుతుందంటే మరణ భయం వల్ల దుఃఖం కలుగు దుఃఖహేతువు మరణం కాదు మరణ భయమే దుఃఖహేతువు గీతలో మరణ భయము టాపిక్ ని బాగా డిస్కస్ చేస్తారు ఎస్పెషల్లీ రెండో అధ్యాయంలో మెయిన్ టాపిక్ అదే మరణం గురించి ఉండే ప్రతి మానవునికి సహజంగా ఉండేటువంటి భయం ఏదైతే దానిని తోసిపుచ్చటమే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రయత్నం అశోచ్యానంద శోచస్తుంది నేను దీని మీద చాలాసేపు మాట్లాడాను కాబట్టి మళ్లీ టాపిక్ ఉంది కనుక అంటున్నాను కనుక మరణించుట అనేది దాంట్లో దుఃఖానికి హేతువే లేదు అయితే సమాజంలో ఏమైపోయిందంటే వీరోగభావే గారు ఏమన్నారంటే ఈ సమాజంలో మరణం గురించి జనుల యొక్క దృష్టికోణాన్ని చూసినప్పుడు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 ఆ సమాజమే ఇది ఇదేమిటండి ఇంత విడ్డూరంగా మరణాన్ని గురించి ఇంత భయపడుతున్నారు ఏమిటి జను అని అడుగుతార కాబట్టి శ్రీకృష్ణుడు మరణానికి రెండు రకాల నిర్వచనాన్ని చెప్పాడు ఒకటి చినిగిపోయిన చొక్కాని తీసుకువెళ్ళని పాలసీ కొత్త చొక్కా దొరుకుకోవడం వంటిది మరణము కొత్త చొక్కా దొరుకుంటే ఏం చేయాల్సి ఉంటుందండి పండుగ చేసుకోవాలి కాని కొత్త చొక్కా ఎప్పుడు దొరుకుంటారు పండుగకి సంకేతం కాని దుఃఖానికి సంకేతం కాదుగా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 కాబట్టి దీర్ఘ ప్రయాణమే అనాల్సి ఉంటుంది తప్పించి లాంగ్ జర్నీ అనని తప్ప మరొక మాట ఏమీ లేదు ఇంకా కనుక ఇక్కడ ఈ చొక్కా చింగిపోయిన చొక్కాన్ని మార్చుకోవడంతో ఈ మరణాన్ని ఆయన నిర్వచనం చెప్పాడు అంటే ఆ విధంగా ఏమిటంటే మరణం గురించి మనకున్నటువంటి ఆ భయభావనని బాగా డైల్యూట్ చేసే ప్రయత్నం చాలా గొప్ప శ్లోకం సో తథా శరీరాన్ని విహాయ జీర్ణాని సో తొక్కాని ఉతికి ఉతికి ఉతికిన రాయి మీద వేసి కొట్టి కొట్టి కొట్టినప్పుడు అది ఎలాగే శిథిలం అయిపోతుందో జీర్ణమైపోతుందో అదేవిధంగా ఈ శరీరం కూడా ఈ భోగాల చేతను వీటి చేతను ఆయుధ కాల ప్రభావం చేతను బాడీని బాగా ఎగ్జిస్ట్ చేస్తూ ఉంటారు మానవులు భోగాశక్తులై సో అన్ని విధాలుగా కూడా జీర్ణమైపోయి శిథిలమైపోయి ఉన్నటువంటి దేహాన్ని విడిచిపెట్టేసి మానవుడు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 అవినాశిత్వం ప్రతిజ్ఞాతం తక్కిమివ్యంటే ప్రకృతం తో వక్ష్యామ అని ఎందుకన్నారంటే అవినాశిత్ అంతకు ముందు శ్లోకం దగ్గర ఆ టాపిక్ ఏమిటంటే వేద అవినాశినం నిత్యం ఆత్మ అవినాశి ఎవడైతే అవినాశి అయిన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడు కర్తృత్వ భోక్తృత్వములకు అతీతంగా జీవన్ముక్తులే ఉంటాడు వారి వల్ల వాడు ఏ కర్మని తాను చేయుట గాని ఇతరుల చేత చేయించుట కానీ ఉండదు అని ఆక్షేపరూపంగా చెప్పి చెప్పిన సందర్భం చెప్పినప్పుడు శంకరులు ఏం చేశారంటే ఈ ఆత్మ అకర్త అనే అంశాన్ని తీసుకుని సాంఖ్యులు తార్కికులు వీళ్ళందరి యొక్క వాదాలని ఉట్టంకించి వాటిని అన్నింటినీ నిరాకరిస్తూ వచ్చారు కాబట్టి కొంత లాంగ్ డిస్కషన్ అయిపోయింది అందు గురించి అదే మనస్సులో పెట్టుకుని ప్రకృతంతో వక్ష్యామ సరే చాలా చర్చ అయింది చాలీపాటిగా చర్చ ఇంకా ప్రకృతానికి వచ్చేద్దాము అని అంటున్నారు ప్రకృతంతో వక్ష్యామ ఏమిటి ప్రకృతము అంటే తప్ప ఆత్మన ప్రతిజ్ఞాతం అంతకు ముందు శ్లోకంలో ఏమని వేద అవినాశినం నిత్యం ఏనమవ్యయం ఎవడైతే ఈ ఆత్మస్వరూపము వినాశము లేనిది పుట్టుక లేనిది వికారములు లేనిది అవ్యయము అటువంటి ఆత్మస్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అని అన్నారు అని ఒక ప్రతిజ్ఞ చేశారు అటువంటి తెలుసుకున్నవాడు కర్తృత్వభోక్తృత్వములకు అతీతంగా జీవన్ముక్తులుగా ఉంటాడు అని అన్నారే ఆ ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అంటే ప్రొక్లమేషన్ ఒక టాపిక్ ని మన ముందు పెట్టుట ప్రతిజ్ఞంటే ఏదో ఏదో హామీలు ఇచ్చారని కాదు ఒక టాపిక్ ఇది అని మన ముందు పెట్టుట టాపిక్ ని ముందు ప్రస్తావించటం పేరు ప్రతిజ్ఞాంతారు సో ఆత్మ ఆత్మస్వరూపమునందు వినాశము లేదు ఆత్మ ఆత్మనశించేది కాదు అని ప్రతిజ్ఞ చేస్తారే ఎలాగండి ఆత్మనశించేది కాదు అనే మాట కొంచెం వివరించండి ఎందుకంటే మన కంటికి కనబడేది వినాశమే మరణము నాశమే కంటికి కనపడుతూ ఉంటుంది కంటికి కనబడే మరణము అది సత్యం కాదు కంటికి కనబడని ఆత్మ చైతన్యము అది అవినాశి అని అన్నారే దాన్ని కొంచెం వివరించాల్సిన అవసరం ఉన్నదే ఎందుకంటే కంటికి కనపడేదానికంటే సూక్ష్మమైన విషయం గనక దాని అది ఎలాగో సాధ్యమో అంటే ఉచ్యతే ఆ విషయాన్ని వివరిస్తూ ఈ శ్లోకం ఆరంభమైనది సో వాసాంసి జీర్ణాని అని భాష్యకలు ఒకసారి మీరు దాని ప్రతిపదార్థం చెప్తా చెప్తారా ఒకసారి చెప్పిన సంస్కృతం జరుగుకుంటున్నారు కదా అందుకోసం యథా ఏ విధముగానైతే నరహా మానవుడు కీర్ణాని చినిగిపోయిన వాసాంశి వస్త్రములను విహాయా విడిచిపెట్టి అపరాణి ఇతరములైన నవాణి కొత్త వాసాంశి మళ్ళీ అదే పదం మళ్లీ తీసుకొస్తాం వస్త్రములను గృహ్ణాతి స్వీకరించును దేహి విధముగాందున్న జీవుడు జీర్ణాన్ని శిథిలమైన శరీరాన్ని దేహములను విహాయా విడిచిపెట్టి అన్యానీ ఇతరములైన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 భగవంతుడు అలా ఇప్పుడు ఎందుకు చేస్తాడు భగవంతుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో ప్రకటమై ఉంటాడు ఇప్పుడు మీకు ప్రభుత్వం ఉందనుకోండి రోడ్లు నిర్మాణం చేస్తుంది రోడ్ల మీద ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేసేటువంటి పోలీస్ అధికారులను నియమిస్తుంది రోడ్డు రూల్స్ ను ఎస్టాబ్లిష్ చేస్తుంది కారు కంపెనీలను పెట్టుకునేందుకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది ఇవన్నీ ఇస్తుంది మీకు లైసెన్స్ ఉందా లైసెన్స్ ఇచ్చే వ్యవస్థ చేస్తుంది ఇవన్నీ చేస్తుంది అంతేగాని కారు నడిపి ఆనందం పొందమని కాని కారు నడిపి దాంతో ఏదో పాడు చేసుకుని దుఃఖించమని కాని దానికి ప్రభుత్వానికి పూచి ఏ ఉండదు ఆ పూచి మీరవుతుంది కారుని సరైన విధంగా నడిపి మంచి ప్రయోజనాన్ని పొంది మీరు ఆనందాన్ని పొందారు అనుకోండి దానికి ప్రభుత్వాన్ని మీరు పొగిడేనక్కర్లేదు ప్రభుత్వం ఒక్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్టం సపోజ్ మీరు కారుని రాంగ్ గా నడిపి దాన్ని పాడు చేసుకుని దుఃఖించారు అనుకోండి దాన్ని ప్రభుత్వాన్ని తిట్టి ఉపయోగం లేదు అదేవిధంగా మానవుడికి దేహాన్ని ఒక కారు వంటి ఈ దేహాన్ని ఆ దేహంలో ప్రాణశక్తిని విజ్ఞాన శక్తిని ఇంద్రియాలని సమస్త సామర్థ్యాలని భగవంతుడిస్తాడు ఈ సామర్థ్యాలని ప్రకటించుకోవటానికి కావలసినటువంటి జగద్ నిర్మాణం కూడా భగవంతుడు చేసి పెడతాడు కన్నిచ్చి పదార్థాలు ఇవ్వలేదనుకోండి ఏం చేసుకుంటారా తను చెవి ఇచ్చి శబ్దాలు లేకుండా చేశాడనుకోండి ఏం చేస్తారా చెవిలో కాబట్టి ఇక్కడ ఇంద్రియాలు ఇచ్చినప్పుడు బయట విషయాలను కూడా భగవంతుడు నిర్మాణం చేసి వీటన్నిటినీ ఒక పద్ధతిలో నడిపే లాస్ ప్రకృతి నియమా ప్రకృతి నియతి అని అంటారు నియతి ఆర్డర్ దాన్ని కూడా భగవంతుడు నిర్మాణం చేసి అంతే అంతతోటి పరమేశ్వరుని యొక్క పూసి ఆఖరు అంతవరకే ఈశ్వర సృష్టి ఈ పైన సృష్టిని వినియోగించుకుని వీడు సుఖాన్ని పొందుతాడా దుఃఖాన్ని పొందుతాడా అన్నది వీడి తెలివితేటల మీద ఆధారపడి ఉంది అదేవిధంగా కాబట్టి మనము యథాప్రజ్ఞ వీడి యొక్క ప్రజ్ఞ అంటే ఆ బుద్ధిశక్తిని మనశ్శక్తిని ఎలా వాడుకున్నాడు ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే మానవుని ఎందు సూక్ష్మము స్థూలమో అయిన అన్ని ఉన్నాయి అత్యంత సూక్ష్మమైనది అంతఃకరణము ఆ మనస్సు మనస్సు ద్వారానే ఈ జ్ఞానేంద్రియములతోటి జగత్తుని తెలుసుకుంటూ ఉంటాడు మానవుడు అది మానవులకు ఉన్నటువంటి ప్రధానమైన శక్తి ప్రజ్ఞ అంటారు దాన్ని అది సర్వ సర్వ అత్యంత సూక్ష్మమైనది సర్వోత్కృష్టమైనటువంటి శక్తి మానవంకున్న మనశ్శక్తి ఈ మనశ్శక్తితో పాటు ప్రాణశక్తి కూడా ఉంటుంది ఈ ప్రాణశక్తి ఏం చేస్తుందంటే ఆ మనశ్శక్తికి తోడుగా ఉంటుంది మనశ్శక్తి ఉండి ప్రాణశక్తి లేదని కొన్ని ఉపయోగపడేటి మనశ్శక్తి వల్ల ఉపయోగపడేటి పరిగెత్తాలనే సంకల్పం ఉన్నప్పుడు శరి కాళ్ళు ఉండాలి పరిగెత్తే ఓపిక ఉండాలి సంకల్పం ఉంటే సరిపడదు కదా కాబట్టి మనశ్శక్తికి తోడుగా ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి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 కాబట్టి మనస్సులో మీరు ఏదైనా భయం పెట్టుకున్నారనుకోండి అది మిమ్మల్ని సతాయించినట్టుగా ఏ మోకాళ్ళ నొప్పో ఏదో అంతలా ఇబ్బంది పెట్టదు మోకాలు నొప్పో ఏదో అమృతాంజనం ఏదో దాని దాన్ని అది ఉంటుంది ఈ మనస్సుని పట్టుకు పీడించే భయం ఉన్నదే అది అక్కడికి పోతుంది అది నిద్రలో కూడా వీడికి కళ్ళల్ని తీసుకొచ్చి నైట్ మెడిసిన్ సృష్టిస్తాం వీడికి తిండి సరిగ్గా సహించకుండా చేసి అనేక ఇబ్బందులు గురిచేస్తుంది కాబట్టి మనస్సులో దోషం కనుకొచ్చేస్తే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 కనుక కనుక దేహము ఈ దేహము మరి యొక్క దేహము దీనికి సంబంధించినటువంటి వ్యవస్థనంతీ కూడా ఒక స్థూలంగా తెలుసుకోవటమే అంతేగాని అయితే ఇప్పుడు చెప్పండి కెప్టెన్ జన్మ ఏమిటి నాది రాబోయే జన్మ ఇంకా ఆ సమాచారం అంతా చెప్పడం అలా జనరల్ గా సమాచారం తెలుసుకుని దాని నుంచి ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది ఆత్మస్వరూపాన్ని జన్మకే అతీతంగా ఎదిగే ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది దాంట్లో ఒక మెట్టిది केवलमू देहा कटा मनि देहमे ने भयंकर अज्ञा में मनि ब्रतकता अटंती आज्ञा ना बैठ पड़ा देहमु ने नैन देहि देहमु चोखा वो चुभंग उखा उ चुखा भद्रेक अखर्दा भद्रुव अं अंत चुकाने को దాని విషయంలో చూపించవలసినటువంటి శ్రద్ధ చూపించాలి దాన్ని భద్రం చేసుకోవాలి దేహము చొక్కా వంటిది రాత్రిపూట చొక్కా ఏం చేస్తాం విప్పేసి ఆ కుక్కానికి పెడతాం దేహాన్ని కూడా దేహాన్ని ఆశ్రయించి వ్యక్తిత్వము లేక అహం అహంకారం ఏదైతే ఉంటుందో దాన్ని అట్టి పెట్టుకుని నిద్రలోకి వెళ్తారా దాన్ని కుక్కానికి పెట్టి నిద్రలోకి వెళ్తారా కుక్కానికి పెట్టడం అంటే యాజ్ ఇఫ్ హజ్ ఇఫ్ ఎజ్ ఇఫ్ యూ పుట్ ఇట్ ఈ అహంకారము దేహాన్ని ఆశ్రయించి ఉండే అహంకారాన్ని యూ యూ రిమూవ్ ఇట్ అండ్ గోయింగ్ టు స్లీప్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినప్పుడు ఆ స్లీప్ లో బయటకు వచ్చినప్పుడు మళ్లీ యూ టేక్ ఇట్ అవుట్ అండ్ పూటి టాన్ ఆ క్లోక్ని ఆ కోటు వేసేసుకుని మళ్లీ జీవితం ఆరంభం కాబట్టి ఈ దేహాన్ని ఆశ్రయించి వచ్చిన వ్యక్తిత్వం అది యథార్థ వ్యక్తిత్వం కాదండి కాబట్టి ఎప్పటికీ కూడా సాధకుడు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 సో జనన మరణముల యొక్క ప్రభావము నుండి వీడు బయటపడిపోతాడు మరణ భయము ఇత్యాదులు తొలగిపోతాయి తర్వాత దేహమే నేను అని ఎప్పుడైతే వీడు ఆ రకంగా తాదాత్మ్యాన్ని మమేకాన్ని మమేక స్థితిని పొంది ఉంటాడో దానిలో అనేక దోషాలు వస్తాయి అన్ని దోషాలు దాని వస్తాయి అది దోషాల పుట్ట సో పుచ్చు గుమ్మూరికాయ లాంటిది సో దోషాల పుట్టది పూతి అంటే పుచ్చిపోయిన గుమ్మిడికే ఉందనుకోండి దాన్ని ఏమి చేయకూడదు దాన్ని యూ షుడ్ నాట్ ఓపెన్ ఇట్ అలా తీసుకెళ్లి అవతల పాలేసరా దాన్ని ఓపెన్ చేసారే ఇంకా ఇంట్లో ఉండడం కష్టం దుర్వాసనం సో దేహమే నేను అనేటువంటిది అలాంటిది దేహం దేహం కాదండీ దేహాన్ని గురించి నేను అంటలేదు దేహమే నేను అనే దురభిప్రాయం ఏదైతే ఉన్నదో అది చాలా దోషాల పుట్ట ఆ దోషంలో మనిషి జీవించకూడదు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 అది సడల్గా అది సడలినప్పుడు మనస్సు వికాసాన్ని పొందుతుంది ఒక విశాలమైన తత్వముతోటి వీడికి పరిచయం ఏర్పడుతుంది తనలో తనకి అప్పుడు వాళ్ళు సత్వగుణము ప్రతిష్టను చెందుతుంది ఆ విధంగా వివేకాన్ని అభ్యాసం మొదటి స్టేజ్ వివేకం రెండవ స్టేజ్ వివేకం ఏంటంటే ఇంద్రియముల నుండి తనను తాను పృథక్కరణం చేసుకుంటూ ఉంటాను అది రెండవ స్టేజ్ వివేకం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 దృశ్యాన్ని చూసేటువంటి కన్నును కూడా చూడడం అలా చేసుకోవాలి ఇప్పుడు అద్దం ముందు నిలబడ్డాడు ఒక యంగ్ మ్యాన్ ఇది గమనించండి ఒక ఒక యంగ్ మ్యాన్ అద్దం ముందు నిలబడ్డాడు నేను ఊరికే షోకు చేస్తున్నాడు నేను అడిగాను ఏం చూసావో చెప్పన్నా నువ్వు చూస్తున్నదేవిటో చెప్పన్నా అంటే మొహమాట పడాడు మొహమాట పడగా చెప్పు నువ్వు చెప్పు నువ్వు అర్థముందు నిలబడి ఏదో షోకు చేస్తున్నావు కదా నువ్వు చూస్తున్న చెప్పు ఏదో అద్దం చూశాను ఇంకా ఏం చూశావు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 అర్థం దగ్గర ఇంకా ఏం చూసాం ఇంకేం చూడలేదు అరే ఏం మూర్ఖత్వం అయ్యా దృశ్యాన్ని చూసేవే కానీ ఆ దృశ్యాన్ని నీకు సమర్పించిన ఆ దర్శన శక్తిని చూడలేదా దృశ్యాన్ని చూసేవే కానీ ఆ దృశ్యాన్ని దేనితో చూడగలిగేవో ఆ దృష్టిని ఆ చూపుని చూడలేదు లేదు చూడలేదు మరి అదే నీ దృశ్యాన్ని చూడద్దని నేను అన్నా దృశ్యాన్ని చూస్తూ దృశ్యాన్ని చూచే చూపుని కూడా చూడు చూడబడేదాని చూస్తూ ఆ చూడబడేదాని చూసే చూపుని కూడా చూడు మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేయండి ఇవాళ ఇంటికి వెళ్ళా ప్రయత్నం చేయండి ఏమవుతుందో చెప్పండి నాకు దృశ్యం చూడద్దని నేను అన్నా దృశ్యాన్ని చూడండి దృశ్యాన్ని చూస్తూనే ఆ దృశ్యాన్ని చూసే చూపుని కూడా చూడు ఇకేనోపనిషత్తుది చక్షుషక్షు చూస్తే ఎంత ఉంటుందో తెలుసిన ఆ దృశ్యం అలా ఎదురుకుండా ఉండగానే దానికి మీ మీద ఉండే ప్రభావం సడలిపోతుంది అది మిమ్మల్ని అంత గట్టిగా ప్రభావితం చేయలేదు అంతేకాదం రోజు మీలో మీకు మీ గురించి మీకు ఒక కొత్త అవగాహన వస్తుంది మై గుడ్నెస్ దిస్ ఈజ్ సంథింగ్ అమేజింగ్ అని మీరు అనుకుంటారు మీరు ట్రై చేసి సో ఒక రామ రామ అని మాల తిప్పుతున్నారు మాల తిప్పుతుంటే నేను అన్నాను మంచిది మీరు మాల తిప్పుతున్నారు కానీ వేగంగా తిప్పేస్తున్నారే ఎందుకంటే వేగంగా తిప్పేస్తున్నారు అంటే సంఖ్య సంఖ్యకి కంగారు ఏముంది సంఖ్యకి కంగారు ఏముంది మరి ఎలాగ రామ అనేది రామ అంటే అది మహామంత్రం అండి దాని ముందు మీరు శ్రీ కూడా పెట్టక్కర్లా ఓం ఎంత వేదముల సారమో రామా అన్నది సగుణ రూపం ఓం యొక్క ఓం నిర్గుణం అయితే రామా సగుణ రూపం సగుణం బొమ్మ వంశు సో రామా అన్నప్పుడు రేఖతో ఆని చక్కగా దీర్ఘంగా ఉచ్ఛందించాలి ఓం అంటావా ఓం అంటావా ఎలా ఓం ఓం ఓం ఓం అంటే ఏమన్నట్టు ఓం అనాలక్కర్లేదా అదేవిధంగా రామ రామ రామ రామ కాదు రా అంటే భజన చేసేప్పుడు అప్పుడు అండి అనొచ్చు భజన గురించి నేను ఇట్లా జపం గురించి చెప్తున్నా రామ రామ రామ అనాలి అనేప్పుడు ఆ రామ అనేప్పుడు ఆ శబ్దం ఎలా వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో చూస్తో దర్శించే ప్రయత్నం చేయాలి ఆ ధ్వనిలో ఏమైనా మాధుర్యం ఉన్నదా